సదస్యం నాకవల్లి సదస్యంలోనేమో వేదాశీర్వచనం చేసిన తర్వాత నాకవల్లిలో పంచయజ్ఞాలు ఎలా చేయాలో నీకు చెప్తారు ఆ నాకవల్లిలో పంచయజ్ఞాలు ఆచరించి గృహమును సర్ సర్గసీమగా మార్చుకున్న ఆయన నీవు జాగ్రత్తగా ఈశ్వర భావంతో జీవించు అలా ఈశ్వర భావంతో జీవించి జ్ఞాన సంపన్నత కలిగినటువంటి పుత్రులని పుత్రికల్ని పడసి నువ్వు తరించు అని చెప్పారు ఇది నాకవల్లిలో చెప్పేటటువంటి సారాంశం అయితే ఆయన సంస్కృతంలో చెప్తాడు కూడా మనకి అది అర్థం కాదు సరే ఏదైతే ఆ ఈ ఈ మా మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే తల్లికి తండ్రికి ఉన్న ఛాయిస్ ఏంటంటే వాళ్ళొక ఉపాసన ద్వారా వాళ్ళొక విధానం ద్వారా వాళ్ళొక నిర్ణయం ద్వారా వాళ్ళొక జ్ఞానం ద్వారా వాళ్ళు ఎటువంటి పుత్రుల్ని పొందవచ్చు అంటే మహర్షులుగా జీవించగలిగేటటువంటి పుత్రుల్ని పొందవచ్చు పుత్రికలను కూడా పొందవచ్చు సో అటువంటి బ్రహ్మజ్ఞాన నిష్ఠులైనటువంటి పుత్రలను పొందాలి పుత్రికలను పొందాలి అనేటటువంటి ఆశ్రయాన్ని తల్లిదండ్రి అలాంటి జీవులకు ఇవ్వాలనే సత్సంకల్పాన్ని ప్రేరేపిస్తున్నాం అక్కడ మనం ఆ వాడు ఏమిట అలా ఉన్నవాడు వాడు కర్త కాదు భోక్త కాదు వ్యాస భగవానుడు పుత్రుని పొందాలనుకున్నాడు సుఖమహర్షి లాంటి పుత్రుణ్ణి పొందాడు ఒక్కడనే కన్నాడు కానీ సుఖ మహర్షి లాంటి వాడిని అన్నాడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు వంద మందిని అన్నాడు సరే ఈ సుఖ మహర్షికి జన్మతహా బ్రహ్మజ్ఞాని ఆయనకి సంసారమే లేదు ఆయనకు పుత్రులే లేదు అపుత్రకుడైన శుకునకు ఏ నష్టము వాటిల్లే శతపుత్రకుడైన ధృతరాష్ట్రునకు ఏ సద్గతి కలిగే కాబట్టి సంఖ్యాబలంతో ఏం వర్కౌట్ అవ్వట్లేదు అనమాట ఇది ఏం సంఖ్యాబలంతో తేల్చేయాలి చేతులు ఎత్తండి ఓట్లు ఏంటంటే లాభం లేదు ఇక్కడ స్వరూప జ్ఞానం దగ్గర ఓట్లు లాభం లేక సంఖ్యాబలం వర్కౌట్ అవు కాబట్టి సున్నా ఈజ్ ఆల్వేస్ బెటర్ హండ్రెడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ బట్ కానీ వాళ్ళు ఎవరై ఉండాలి బ్రహ్మజ్ఞానులే అయి ఉండాలి మహర్షులే అయి ఉండాలి ఋషి ప్రోక్తమైన జీవన విధానం కలిగిన వాళ్ళే ఉండాలి మోక్షోపాయమును అన్వేషించే అభిలషించేటటువంటి వారై ఉండాలి ను కర్మ చేయి కర్మ ఫల త్యాగం చెయ్యి అకర్తగా చెయ్యి కర్మ సన్యాసం చెయ్యి అకర్తగా చెయ్యి చదవ కనుక వదలవలసింది అభిమానమునే గాని కర్మను కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అభిమాన త్యాగం చెయ్యాలి గాని కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము అభిమాన త్యాగం చెయ్యాలి కాని కర్మత్యాగం చేస్తానంటే ఏం ప్రయోజనం లేదు నేను ఈ పని చెయ్యను అన్నంత మాత్రానని ఇంకా మోక్షం రాదు నేను ఈ పని చేస్తాను అన్నా కూడా మోక్షం రాదు నో డౌట్ ఇది గుర్తుపెట్టుకో నేనేం ప్రయత్నం చేయనండి బాబు మోక్షం రాదు ఓ బ్రహ్మాండంలో ఉన్న పనులన్నీ నేనే చేస్తానండి అయినా సరే మోక్షంలో ఉదాహరణ చెప్తాను వాసుకి అని ఒక సర్పం అంటే సర్పాలలోకి వెళ్ళా నాగరాజు ఎవరయ్యా అంటే వాసుకి ఈ వాసుకి భూభారాన్ని పోస్తూ ఉంటాడు ఇది ఒక కల్పన అంటే ఇట్లా చెప్పాం ఎందుకు చెప్పాం అది విశ్వకుండలిని నీ పిండాండంలో ఎలా అయితే కొండలి శక్తి ప్రాణశక్తిని ప్రేరేపించి నీ ప్రాణక్రియ జరిగేటట్లుగా పనిచేస్తుందో నీ బ్రహ్మదండంలో నీ వెన్నుపాము లోపల సెరిబ్రో స్పైనల్ స్పాజం పైకి కిందకి కొట్టుకుంటూ ఉంటుంది అది కొట్టుకుంటూ ఉన్నంత సేపు మిగిలిన ఏ శరీరంలోని సరే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా దాని మీదే పనిచేస్తుంది ఈ కేంద్ర నాడీ మండల వ్యవస్థని పనిచేయిస్తున్న ఏ శక్తి ఉందో దానికి ముఖ్య ప్రాణం అని ఆ ముఖ్య ప్రాణం పనిచేస్తున్నంతసేపు ఈ ప్రాణక్రియ పనిచేస్తూ ఉంటుంది లేకపోతే ప్రాణక్రియ విశ్వాస నిశ్వాసాలు పనిచేయవు కాబట్టి ఆ ముఖ్య ప్రాణానికి సంస్కృతంలో కొండలిని అని పేరు సరే ఇది పిండాండ వ్యవహారం ఇలాగే బ్రహ్మాండ వ్యవహారం ఒకటి ఏ శక్తి యొక్క ప్రభావం చేత పంచతన్మాత్రలు పంచభూతాలుగా పంచీకరించబడినయో ఆ శక్తికి చైతన్యమని ఆ చైతన్యానికే విశ్వకొండలిని అని పేరు దానికి వాసుకి అని పేరు ఈ వాసుకి భూభారాన్ని మోస్తుందట ఇప్పుడు ఈ భూమిని మోస్తున్నది ఎవరు అని అడిగాం సరే వెళ్ళి చూసి వచ్చారు చూసొస్తే ఈ వాసుకి భూభారాన్ని మోస్తున్నట్టుగా కనపడిందట సూక్ష్మం సమిష్టి సూక్ష్మం సరే అడిగారావిని ఏమ ఏమయ్యా వాసుకి నువ్వు భూభారాన్ని ఏ శక్తి ప్రభావం జనం వేయగలుగుతున్నావు అన్నారు ఏమయ్యా నీ కనబడ లేదా నాకు కదా అన్నట్టు ఏమిటి నీకు నా పైన మహావిష్ణువు ఈ వాసుకు పైన ఎవరు పడుకునున్నారు శేషతల్ప చేయనయుడు అయినటువంటి మహావిష్ణువు ఆ మహావిష్ణువు నిజానికి మోస్తుంది నేను మోయడం లేదు శక్తి కనబడుతున్నది నేను మీరేమో నన్ను చూస్తున్నారు ఆ కనపడని ఆయన చూడండి కాస్త ఆ కనపడని ఆయన్ని చూస్తే ఈ కనపడేది కనబడకుండా పోతుంది కనబడేదాన్నే పట్టుకుంటే అభిమానం మిగులుతుంది భూభారాన్ని మోస్తున్నటువంటి వాసుకి నేను అకర్తనని చెప్తున్నాడు సరే ఈయనేదో అకర్తని చెప్తున్నాడు నేను బయట లేదంటున్నాడని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు మహావిష్ణువు అని అడిగారు ఏమయ్యా నువ్వే భూభారాన్ని మోస్తున్నావు ప్రపంచంలో జీవులందరూ నువ్వే పోషస్తున్నావు స్థితికారకుడు నువ్వేనట ఏమిటి సంగతి నీవేనా కర్తవ్య అని అడిగారు నేను కర్తనేమిటయ్యా బాబు నేను అసలు ఏమన్నా గదిలేనా